నుండి చేసినటువంటి యొక్క దుష్టతము పాపం అదంతా అనుభవించాలి ఆ అనుభవించే రామ బాణముల చేతిని తల తిగి అనుభవించవలసింది నిన్ను రక్షించేవాడు ఎవడు లేడు సుమాట లెక్క లేకుండా మాట్లాడుతూ ఉన్నాడట సంఖ్యంపక పలికిన సౌష్ఠ వేతంగులకు హనుమంతుని వచనములు వినట్రీ ఉండు రోధముచ్చుతున్న ఈ నెత్తంగుల తాంబదీధితులని కూడా రాక్షసులందు ని ఆజ్ఞాపించినంగా ఆజ్ఞాపించిన అధమాత్ముండూ ఆని పొలుకుల పులికిపడి దూతను వధించట ధర్ముగా అదని తలంచి కాయంగు తెరంగు విచారించి నానవకుల భూషణుందునో మేఘ గంభీర నిర్ఘోషుందునో నీతి విద్యా విశేషందునకు విశేషణుందో లజ్జవు లేకుండా నా ముందరే ఇలా ఈ వానడు ఇతని సంహరించవలసింది అన్నాడు రావణుడు ఆ మాటకు ఉలికపడి విభీషణుడు మహాపురుషుడు కనుక ధర్మము తెలిసిన వాడుని ఇతి రావణునితో సన్నిధిశేయలో బరడు నట్టి సాధనరతల సంపరెంత నయానయములు తెలిసినటువంటి మహాపురుషులున్నారే రా రాజులైన వారు దోతలు ఎవరు సంపరయ్యావు క్రోధముని యావత్ విడిసిన వాడవైవయ్యాడు కోదిమితో మన వానరులందరూ ఆ కనుక వానరులకు కో తోక ఉన్నది అది పోషణం కనుక ఆ తోక కనుక కాల్చినాము అంటే ఏ మన రాక్షసులంతా సంతోషిస్తారు వానరులంతా కూడా బాధపడిపోతారు ఇతనికి ఏమో సిగ్గువచ్చునుంచి రాక్షసులను హుతాశను తమ్ముకు లాంగోలంబులతో ఆజ్ఞాపించినా రాక్షసులను చూచి ఈ వానరుని పట్టుకొని తోకకు కర్పాసములు మొదలైనవి చుట్టి నే పోసి ఆ అగ్ని దరికొల్పి ఈ పట్టణం అంతా ఊరేగింపు చేసి తీసుకురావలసింది రావణ వాక్య ప్రేరుకులై మల జిడిమిటి పాటు గదుర తైల అవసిత్తములైన అనేక జీర్ణ పటకములని వాన చుట్టి అనే వరకు సంతోషించినారట రాక్షసులంతా కూడా సంతోషించి ఈ మాసిన గొడ్డలు చిరిగిపోయిన గొడ్డలు మనం అనేకము తెచ్చి నూనెలో తడిపి చుట్టినారు హనుమతో గూవే అనలుకొల్పినారు నిపురంగు లోకించంకాచరులందరూ బాల వృద్ధనారి సైతం చూచి లంకా బ్రహ్మనందు ఉన్న పెద్దవారు బాలురు వృద్ధులు అంతా ఆనందపడిపోయినారు వచ్చి అక్షుని చంపిన కోతిని బలేపని చేస్తూ ఉన్నారు అని అందనేష్ల చేతనభివృద్ధి వహించిన ఉతాహరణని వాటినిగిండు కొయ్యలు వేసినప్పుడు అగ్నిహోత్రుడు ప్రకారంగా పెరిగిన వాడి హనుమాసూ ఆ బాలూని మాదిరిగా ఎర్రగా ప్రకాశించగ అత్యున్నత శరీరు తీసుకుపోతూ ఉన్నారట చక్కగా ఆ మోహులు కట్టి తీసుకుపోతూ ఉన్నారు ఊరేగింపు ఊరేగింపు చేస్తూ ఉన్నారట అనేక మంది కింకరులను రాక్షసులను అక్షకుమారుని చంపిన కోతిని తోక కాలుస్తూ ఉన్నాము చూడండి అంటూ కేకలు పెడుతూ తీసుకుపోతూ ఉన్నారట ఆ రాజవీధి అందు అంత దూరం పోయాడు చూద్దాం రాత్రి బాగా కనపడాల లంక వీళ్ళు తిప్పుతారుగా చక్కగా వీసులు చూసామని కొంతసేపు విశ్రమించి తిరిగి చూచాట చూచ ఆలోచించాడు ఏం చేయగలినా ఆ మేరుమందర సంకాశంగా పెరిగాట శరీరాన్ని పెంచి రాహును పెంచి బాగా మండుతూ ఉందిగా తాక తాకుమంది మరలా మూగులు తీ కట్టినారట అంటే ఏమంటాడు తన మనస్సునుడైన వచ్చి నన్ను బట్టి నిషాచరు కర్మ యుక్తికి ప్రతిక్రియ కాదు చూడగన్నా నేను వచ్చి లంకలో చేసిన పనికి తొక కాల్చుతున్నారు వీళ్ళు అయితే నీ చేసిన పనికి మాత్రం ప్రతిక్రియ కాది ఏను బుద్ధుడాలి ఆ కట్టి ఉన్నప్పటికీ నన్నే మీ చేయలేరు ఈ రాక్షసులు అనుమై పా ఈ బంధములన్నీ చెగ్గొట్టుకొని వీరిని అందరినీ సంహరించగల సమర్థత ఉన్నది నాకు మటి సహించట దాల్ అయినప్పటికీ తొందర పోడు ఎందుకు రామకార్యమునకై కొంతసేపు సహించి ఉందాము ఆ ముందు రాత్రి సమయం వలన నేనంకా కుటుంబ సర్వస్థలములోకింపరాదయ్యే ఆ రాత్రి తిరిగిన కారణం చేత లంక చక్కగా గోచరించలేదు ఇప్పుడు దుర్గ కర్మ కౌశలం అంతయో పరిశోధించదా దీని యొక్క దుర్గములు కా ఏమి ఉన్నది చక్కగా సూచతగాక రాక్షని వీళ్ళు బంధించిన బంధనములు గాని నా తోక ఎందు అగ్రహోత్రుడు గానీ నన్నేమీ చేయలేరు కించిత్ శ్రవ కూడా నా శరీరానికి కలగదు పరిశోధనానంతరం బంధముల కొంత దూరము తిరిగి పట్టణం అంతా చక్కగా చూచిన తరువాత అప్పుడు వదిలించుకుని ఈ వేళ సంగతి ఏమిటో అని తలంచి అని అన్నవాడు పోలె నటి అన్నా ఆ వాని వాని మాదిరిగా మాదిరిగా మహావల మహాబలనందహానుభావం బలవంతులకు రాక్షసులు దీర్ఘ పాసంగులు లు కట్టిన వారంతమంది ముందు కొంతమంది వెనుక కొంతమంది ప్రక్కలను పట్టినారు ప్రభగ ఎలా పడతారు ఆ ప్రకారంగా పట్టి అనేక వాద్యములన్నీ కూడా మృగించుకుంటూ వీధుల ఊరేగింపు చేస్తూ ఉన్నారు కోటి కోలాహల శబ్ములు విను రాక్షసులు చేయుచున్న ధ్వనులన్నీ కూడా వినుచు హను వాహనశాలలను ప్రబల వాహనశాల చిత్రశాల పొరుసగా చూస్తూ ఉన్నా రాజవీధులను పెద్ద పెద్ద భవనములు గజశాలను ఏనుగశాలను చిత్రశాలను ఓపరములున్ను పుణ్యములైన పదారులను వరుసగా చూస్తూ ఉన్నాడు పర్వత శృంగముల బంగారు మేడల దేవ గృహాంగు నరి అనేక మంది కూర్చోటానికి వేసినటువంటి యొక్క సౌధములు బంగారు మేడలు దేవతాయుతనములు అన్ని ఒరుసుగా చూస్తూ ఉన్నాడు అత్తరిక్షలు బాలములు సువన్న రాజద్రిలంతా పిల్లలు ఎత్తుకొని మేడల మీద ఈదరినీ ఆదరిని నిలబడి చూస్తూ ఉన్నారట హనుమను చూచి అనేక విధములుగా ఎగతాడు చేస్తూ ఉన్నారు ంత కోతి చూడుతు రా వెనుక పట్టినటువంటి వారి ఇదిగో చిత్రమైన కోతి తోడవలసింది దీన్ని ఇప్పుడు కొడుకులు చేస్తూ ఉన్నాము మీరంతా ఆనందపడవలసిందని చెప్పుతూ చుట్టు ముడ్డుకొని శీర్ధమ్మ వీధి వీధి తాట పొట్టుకొని తీరును వాళ్ళు కుమారునయ్యీధి బజారులన్నీ కూడా చక్కగా చుప్పుతూ ఉన్నారట త్రాళ్ళతో పట్టి కొందమున కుతుందడుత్య బుద్ధి నందని గటకేనాథము సమయమునందు కొందరు రాజ స్త్రీలు పరిగెత్తుకుపోయినారట సీతామహాతమి దేవి దగ్గరకు పోయి ట్టి వాళ్ళంతము నందుదారు నతాసును నిందని కొల్పి దైత్యులు అమ్మా ఇంతకు ముందు నీ దగ్గరకు వచ్చి రామ వృత్తాంతమంతా నీకు చెప్పి వనభంగము చేసి రాక్షసులు సంహరించిపోయిన వానరుడు నాడే అతని యొక్క తోకకు నిప్పు తగిలించి తోట పొరమంతిన్నేగింపు చేస్తూ ఉన్నారు అని పలికిన ఆత్మహరణోర వాక్యం విని శోక సంతప్తెత్త అని చెప్పే వరకు విడుగు పడినట్టుగా ఉన్నది ఆ మాట వినిగి మహా దుఃఖం గలదయ్యేష్ఠున అగ్నిదేవుని వలన బాధ కలుపుకున్నా मंगल बसंगटक अभिमुखी अग्रहोत्रुन वलट हा हनुमेरी भय శుభము నీయగల తలంచినటువంటిదయాసిన దానైతే రాముని ఎందుకు ఇతరులు ఎందు ఎవరి ఎందు లేకున్న మాట నిజమైనట్లయితే నా మీదకి నిత్యము ప్రేమ కలుగుటం ఆ నా మీద నా భద్రయ్య రాములకు ప్రేమ కలిగి ఉండుట సత్యమైనట్లయితే హనుమ యొక్క తోక ఓ అగ్రిహోత్రుడా అసల్లగా ఉండవయ్యారు కన్నన నఖిగామనీయ రొత్త సంపన్నను గనను హరి సమాను పతి కుశలం తెలుగుతూ ఆ అని జబ్బగా అను తోక యందు ప్రదర్చనంగా ముండుతు ఆ హనుముకు కుశలాన్ని తెలుగుతున్నాడు తల్లగా హనుమర్జన గుండకు సమీరు నుండుగు చాలయతున్నయ్య నో సీతా ప్రభావం వలన ప్రాలే ఆచల సీతలు నగుతున్న దేవికి సుఖ కరుణే వాయుదేవుడి తండ్రి కనుక ఆ సీతా మహాదేవి అనుగ్రహం చేత విసున్నాడు హనుమా అనుమా తలంచినాడు ఏ మంట మండుతూ ఉన్నది తోక ఎందు అగ్నిహోత్రము న్నిటి గోపుడన్నము కాక వాళ్ళకు పావకుడి చోద్యమో పొందుకు నింతుకైన తన భూతి తరోస్తూపకా ఈ లోకములు యావత్తు దహించడానికి సబద్దుడు అగ్రిహోత్రుడు అటువంటి అగ్రిహోత్రుడు నాకు వేటి మీ సోపకుండా చందన సీతంలో ఉండకుండా చాలా వెలుంగుతుందన్న వాడుగునే చల్లగా ఉన్నాడు మా ఇది ఏమి కారణమో మంచి పన్నీరు పూసినట్లున్నది నా శరీరమునకు ఈ అగ్నిహోత్రుని యొక్క ప్రభావం వాయుదేవులకు అగ్నిహోత్రుడు స్నేహితుడైన కారణం చేత నన్ను ఏమీ కూడా చేయకాయలా చల్లగా ఉన్నాడు మార్గమధ్యమున కళ్యాణం నీకయ్యుడున్నని దీవించిన కారణం చేతరాసురులకు అసాధ్యులైన రాక్షసులందరినీ సంహరింపగలిగినాను దేవుడు సీతలు సీతా మహాదేవి అనుగ్రహం యజ్ఞహోత్రుడు చల్లనైనాడు సుమా ఇది ఒక చిత్రం చిత్రంగాదు నాకు ఒక క్షణము చింతించిన వాడి ఆ రామ లక్ష్ణులకు సుగ్రీవునకు వాయుదేవులకు అగ్రహోత్రులకు నా సీత మహాదేవికి నమస్కరించి ఆ శరీరాన్ని కురుచేసినాడు ంధనం వలన విడివడి అంగోచ్చ ప్రమాణం స్వల్ప దేహమయ్యే వరకు కట్టిన మూకులు లావు మీద కట్టారేమో ఒక్కసారి చూస్తూ ఉండగా రే మరేరు మందర సంసంగా పెరిగినాడు మొహోన్నత శైల శృంగి వేగ ఊతున్న పురద్వారం మీటి కతి వేగం కా రిహం ఆ పైన ఉన్నదట తోరణముద ఒక కామాయసమయనుపమయమైన పరిహాయుధము పోయి దాన్ని పట్టుకొచ్చినాడు పరిహారం తీసుకుని వేస్తూ ఉన్నాడు తను చుట్టుముట్టి ఉన్నారు కనుక దెబ్బకు వంద రెండు వందలు తెగిపోతూ ఉన్నారు మొత్తం అంతా ఊరేగింపు చేయించడానికి వారంతా అంతమైనారు కొంచెం సేపు ఆలోచించినటా ఇప్పుడు ఏమి చేయవలు అని గురుశక్తినిరయ నిప్పురమి వాది కందటకును బ్రహ్మర దారుణ సంతాపముఖర ముగలు పెట్టి కత్తయ్య మొగలు చేయవలే ఇప్పుడు నందు నా తోక బిడ్డవలినని తగల బెడ్డవలని తలంచిన గులుగా ఈ తోక చేతిని వీరందరికీ బాధ కలిగించిపోవటం మంచిది అని ఆలోచించి వనభంగమా చేసినాను అనేక మంది రాక్షసులను సంహరించినాను రావణుని చూచినాను అతనికి చెప్పవలసిన విషయం చెప్పినాను ఇక మిగిలినది ఏమిటి అంటే ఈ దుర్గములన్నీ పడదోయటం లంక తగలపెట్టడము ందుప్రతిష్ఠితుడై బహుస్థుతి వెల్లుంగుతున్న వాటర్కి గృహోత్తముల చేయవల దీప్ ఈ అగ్నిహోత్రు నాడే నా తోక ఎందు చల్లగా ముడుతూ ఆనందంగా ఉంది ఏమి చెగలేదు కానీ ఇటువంటి మహాపురుషులకు ఇంత ఉపకారం చేసినటువంటి ఆ గృహోత్రులకు మనం మనం ఉపకారం చేయాలి ఏం చేయాలి ఈ గృహోత్తములు యావత్తూ కూడా ఈ అగ్ని సమానాధన చేస్తాం వీటితో ఆ అగ్నికి సమానాధన చేసి ఆ ఉపకారం చేసి మనం ప్రత్యుపకారం చేసిపోతాం కదా అని అనుకున్నాడట వన శృంగ శృంగాటకుముల జు ఆ మెరుపుతో కూడిన మేఘంగా ఎలా ఉండును ఆ ప్రకారంగా అగ్నితో కూడిన తోకతో పైకి లేచినాడుతూ ఒక గృహం మీదకు పోయే దిన్ని చక్కగా తోక తిప్పే దిన్ని లోపలికి తగిలించేది పైన పెడితే మండతగా పెట్టడానికి కూడా మంచి తుడుగా ఉంది కనుక ఆ తోక బాగా పెంచి ఉన్నాడు కనుక పైన కూర్చునేది లోపలి పెడుతూ ఉండేది ఎవరు అడ్డం రావడానికి కూడా అలా మాడిపోతూ ఉన్నారు తగిలితే తోళ్లు లేచిపోతూ ఉన్నాయి इंको गृह मेदेदू महावेगम अंगीकूल मोटमोद मोटमुद पूजा आयन केवल कंटी मेद कूर्चनी नाग मुखमला you yeah. are మహాపార్షు మహాసమంది కృత్యాధుని కూడా చేసి ఆ తరువాత మహాపార్షుని ఇంటికి పోయి అతని ఇంటికి నాలుగు ప్రకలా తగిలించినాడు జంబుమాలి ఆయన వరస పెట్టినాడు జంబుమాలి ఇల్లు గుమాలీ కుమాలీ చారణుడుకేతుల గృహములు అగ్నికున్న సంగీతేతులు వీరి గృహములన్నీ కూడా అగ్ని సమారాధన చేసి దంశ రోమా ఆ దంసరోముడు వజ్ర దంస్ట వజోసుడు సజగ్రీవ్రీముడు పిశాచ సబ్దములుగా ఆ పిశాచులు యొక్క సబ్దములన్నీ పసము చేసి మకరాక్ష మకరాక్షుడుతాక్షణితాక్షుడు మరాళరాడు రూపాక్ష రూపాక్షుడు వాసక చేసి వారి అవతూ దుముదుము చేసి kumba kumbh nilu ni kumbha ni kumbhudu kumbha కుంభుడు దేవాంతగా దేవాంతకుడు నిలయమ్ము అతని యజ్ఞ ఇండ్లు యావత్ కూడా నీరు చేసి పరిపంధిని చక్క జన్మందిరములు భస్వము చేసి యోచుద్రి ఇల్లు భస్వము చేసి లంగ గలవ అనుగ్రహము నెల్లను దహించినవి అల్లంకలో ఉన్న వారి ఇళ్ళ అన్నిటికి తగిలించినాడు ఒక విభీషణ ఇంటికి మాత్రం పెట్టలేదు ఈ లంక గల దేవారాతుల దివ్యమని గుహంబుల చేత దారుణ గతి దహను సమాధన ఆచరించి అని ఈ ప్రకారంగా అల్లంకలో ఉన్న ఇళ్ల చేత అగ్ని సమాధన చేసినాడు హనుమయ్యేధి నూతన మని కాలందనరుజనకు రామానము చేతమ విశాలమైన రావణుని యొక్క గృహమును పోయినాడు ధనవాతీ నమ్మని మయాగా తమ్ము పై నుంచి పావని నీరంధ్రయుంత నీరతము ఠేవన్ వెట్టు గర్జించే పోయో మేఘంగా దాయలావురు ఆ ప్రకారంగా ఆ మేడ మేద ఎక్కి ఒక్కసారి గర్జించినాడుకుశానుడి ఆ ఎప్పుడైతే బాగా విసురుతూ ఉన్నాడు గనుక మంత మండిపోతూ ఉన్నది అగ్రి ఇద్దరు కొన్ని హుతాశరుణి శిఖాపరంపరుణాయ శబ్దములతో విశ్వలింగములగయా ఆ వాయుదేవుడు సహాయం గా అగ్రహోత్రుడు మండుతూ ఉన్నాడు పెట పెట చట చట చట మండుతూ ఉన్నాడు అగ్నిహోత్రుడు ప్రళయకాలేస్తు ప్రళయకాల నందు లోకములన్నీ దహించే సమయము నందు అగ్నిహోత్రము ఎలా మండును ఆ ప్రకారంగా విజృంభించి మంట మంట వండిపోతూ ఉన్నాడు వాయు విసురుతూ ఉన్నా మంట మంటే సమయ విసురుతూ ఉంటే ఈ మంటలున్నవి నాలుగు ప్రక్కలా పడుతూ ఉన్నవి కొరవులు రాక్షస నాశములు రాక్షస వినాశమును జలుపుతూ పడుతున్నటువంటి యొక్క కొరవులా ఏమనేటట్టుగా పడుతూ ఉన్నవి నాలుగు ప్రక్కల సంపాదం పొగలం ఆ పొగలేచి గగనమంతా ఆవరిస్తూ మేఘం పట్టినట్టుగా విమాన దిగ్గ హుతీ జాలముల చంపా జాలములయే ఆ విమానములు తగులు పడుతూ ఉంటే మెరుపులు మాదిరిగానున్నవిల గుంకులు గట్టి అనత్తులు ఘోషముల ఆ గరుడర్వాజులంతా కూడా ఆ గగనమును ఉండి ఆనుమును స్వత్రం చేస్తూ ఉండగా అవి గర్జులుగానున్నవి హుతాశనుండదు ట్టి గడి దానికి మంట మండుతూ ఉంటే గృహముల మీద ప్రతి విధానము దాన్ని ఏమీ చేయలేకంగా తడవుడు వారి అత్త నినదములు వీట జలయ్య ఒకరికి ఒకరు లేరు ఒకరిని ఒకరు రక్షించే వారు లేరు ఎవరి ప్రాణములకి వారే పారిపోతూ ఉన్నారట తడపడిపోతూ ఉన్నవి కొంతమంది మంటల్లో పడి చచ్చిపోతూ ఉన్నారు సకలు కానీ అగ్నిహోత్రుడే ఈ వానరు రూపంతో లంక యావత్తు తగలబెట్టడానికి వచ్చినాడు కాని వానరుడు కాదు పాడు కాదు సంత అగ్ని పడిపోతుందరు కామితో నప్పగ రాజు హైముల నుండి హుతాశ శిఖా పరంపరీ అగ్నిహోత్రము చుట్టుముట్టే వరకు పగ గంట ఈ మేటల మీద నుండి ఆ అగ్నివాదములో పడిపోతూ ఉన్నారు కొంతమంది స్త్రీలు కాదు మెరుగులో ఆ గగనములకు దబ్బి మేఘము నుండి క్రింద పడుతున్నాం మెరుపులా ఏమనేటట్టుగా ఉన్నారు మరి ఓన్మద్ది సృష్టి రావణుని వలని భయం స్వరూప ప్రకటం నోడి ఉండి తత్కాలం క్షయము కానీ ఇది వరకు రాముడు భయము చేత అగ్రిహోత్రుడు మండటానికి భయపడిపోయినాడు ఇప్పుడు ఆ హనుమ సహాయం ఉన్నది కనుక విజృంభించి మండుతూ ఉన్నాడు కోపం చేతా ఇప్పుడు ఏ అటు లేదు కనుక కాలం సన్నిహితమైంది రాపు బలము ఉద్రేకించి ఉన్నది కనుక అగ్నిహోత్రుడు కూడా విజృంభించి లంక నాలుగు ప్రక్కల అంటుకుంటూ ఉన్నాడు ఒక ఇంటికి పెడితే నాలుగు అగ్నిహోత్రుడు అంటుకుంటూ ఉన్నాడు సమూహం ఆ జాలలన్నీ కూడా ప్రసరింపజేసి గగనం వరకు తిరిగి యుగాంతకాలి వేకుండును ఆ యుగాంత కాలమునందు లోకములన్నీ భస్వ భస్వం చేసే సమయమునందు అగ్రహోత్రుడు హా ఆ ప్రకారంగా విజృంభించి గగనశుఖాంపను గగనమునకు వరస్తున్న సవా ఆ కోటి సూర్యుల కాంతి గలవాడు పోతూ ఉన్న వీళ్ళు ఆ బ్రహ్మాండం ఉన్నది ఆధుని చేత ప్రాధండి మాదిరిగా భయం ప్రకాశిస్తూ ఉన్నాడు అప్పుడు కాబట్టి ఏనుగులు పారిపోతూ ఉన్నవి ఆ దెబ్బలు తప్పుకోలేక తప్పిస్తూ ఉన్నారట అని చనిపోయినా